ప్రభువా సకల చరాచర స్ ఆనందముతో సము ఆనందముతో సము ప్రేముజీ నన్ను గెలజితి ప్రీపి నను రక్షించముగ జీవించుటై పాపీ ప్రేము జి నన్ను గెలచివీ సకల చంతోషమా చేసి జనము సంతోషము గ అల్పకాల శ్రమలనుభవిక అదు దిన కృప నీచితి నా దుని అడుగు చాడలూ నడూ నను చూ అల్ప కాల శ్రమలనుభవికా అదు దినో కృప నీచితి చివ కృపాయ ప్రభువా సకల చరాచర సంతోషపా శ్రోత్రము చే హుయా హిపాల ఆనందో సాగ ఆనందే సయపు సయనా పిల్ల సయ మళ్ళా పిల్ల నేను సయ మళ్ళ భూ సయ్యా శత్రువ సా ందు చె నాకు ఎత్రువ నా సాకు ఏసయే సయ హిన్నా గే పిల్ల నేను ఎ yeh lele na jae tu yeshaya aye na tel rang le chai pal yeshaya aye dil wala mann dilo majaga aye dil wala tel rang le chai pal yeshaya aye dil na fajj dilo patijaga yeshaya yeshaya yeshaya హయా శత్రు వజా సయా శత్రు వుయ విసి నాకు ఏ సయ్యా హిలుయా హిన్నా పిల్లలు నేపు మెల్లా మెల్లాగా నడుపు ఎ సయ్యా ఒకటి ఆశా కలదు నాకు ఎ సయ్యా చక్క నైల్ చేశా కలదు సయా చక్క నైల్ చేసే పిల్ల నే సయా మొదటి తెలుసు రాష్ట్ర పాత్రిక నాలుగవ అధ్యయనం తెలుగులో తెలుసు రాష్ట్ర మొదటి పాత్రికా పదకొండు పన్నెండు వర్షాలలో రెండు వర్షాలు చూస్తాం తర్వాత మరికొన్ని చూస్తాం మొదటి రాసిన పత్రిక అధ్యాయము పదకొండు పన్నెండు వర్షనాలు సంగమునకు వెలుపటి వారి ఎడల మర్యాదగా నడుచుకునొచ్చు మీకేమీ కొద్దువ లేకూడనట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు మరుల పోక మీ సొంత కార్యములను జరుపుకున్న ఎందున మీ చేతులతో పనిచేట ఎందున ఆశ కలిగి ఉండవలనడి మిమ్మల్ని హెచ్చరించున్నాము ఈ రోజు మనం ఈ యొక్క వాక్యాన్ని కొంచెం ప్రార్థనలో సమయం అడుగుతాం పరుషుద్ధు ఒక దేవ మీకు వర్ణాలి మమ్మల్ని అందరం తండ్రి మని మా స్వరూపి మీకే వర్ణాలి పరిశుద్ధ నా మమ్మల్ని గృహ పెట్టినప్పుడు గృహానికి మీ యొక్క శాంతిని సమానం ప్రార్థిస్తున్నప్పుడు వీళ్ళే ఏసీ పరిశ్రమ కుటుంబం ప్రార్థిస్తాం ఈ యొక్క కుటుంబ అక్కర్ల కొరతలు అన్నింటినీ తీర్చమని ప్రార్థిస్తాం ప్రతి సమస్య చిన్న కల్పించమని ప్రార్థిస్తాం ఆటంకాలను తొలగించమని ప్రార్థిస్తాం ఒకే క్రమకొరకు జీవించలేదన మీకు మాదిరిగా జీవించలేదని సేపడమని ప్రార్థిస్తున్నాం పాప జీవితాన్ని ఆశ్రయించండి తన భవిష్యత్ నా తన చదువులో గొప్ప సాక్షలు లేవుతండి శిస్త గురించి పెట్టండి ప్రభా అల్లి మళ్ళీ మీరు కచ్ కాపాడం ప్రభావం చాలా మనకి శుభ్రం ప్రసాద్ గొప్ప సాక్షి తీసుకుని రమ్మని ప్రార్థిస్తాం వెంటనే విషయంగా ప్రార్థిస్తున్నా కౌశ్రించండి కరియర్ మీద ఫోకస్ ఉండేలాగా స్టడీస్ మీద ఫోకస్ ఉండేలాగా సహాయపడండి ప్రభావ అదే తగిన సమయంలో కంప్లీట్ చేసుకునేలాగా జన స్థిరపడలాగా మీరు సహాయపడమని ఆట కళ తొలగించండి నిర్లక్ష్యం కలిగించి మీరే మహిమని జీత క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించడం తండ్రి ఆమె కాదలియ క్రైస్తవ జీవితము ఎట్లా ఉండాలనేది కొన్ని విషయాలు మనము ధ్యానిస్తూ ఉంటాం సాధారణంగా చర్చిలలో కూడా ధ్యానిస్తూ ఉంటాం కానీ ఏమవుతుందంటే సండే చెప్పబడిన వాక్యాలు సండే మధ్యాహ్నాకే మర్చిపోతాం మండే నుంచి పాటించాం కాబట్టి విశ్వాసం బలపడదు క్రైస్తవ జీవితం ఆ రీతి విన్న ప్రతి వాక్యాన్ని మనం ప్రాక్టీస్ చేస్తేనే కానీ విశ్వాసం రాదు విశ్వాసం రాకపోతే విశ్వాసం లేని ప్రార్థన చేస్తే విజయం రాదు కాబట్టి ప్రతి వాక్యాన్ని మనము అమలు పరచుకోవాలి ఎందుకంటే అందులో జీవముంది ఈ వాక్యంలో జీవం ఉంది ఈ వాక్యం నీ హృదయంలో పోయి నాటకం ఉంది అనుకో అది ఫలించిందంటే ఇంకా నువ్వు సమృద్ధిగా ఫలభరితమైన జీవితంలో జీవిస్తావు కాబట్టి దాన్ని మనం ప్రాక్టికల్ గా చూసుకోవాలంటే విన్న వాక్యాన్ని బ్లైండ్ గా మర్చిపోలేదు వాటిని హృదయాల మీద రాసుకోవాలా భద్రపరచుకోవాలా నెక్స్ట్ నుంచి వాటిని ధ్యానించాలా కొంతమంది మన సర్కుల్లో ఏం చేస్తారంటే ఆ పండ్లకి పోయినప్పుడు మొబైల్ ఫోన్స్ లో కాపీ తీసుకునే వాక్యాలు చెవులకు పెట్టుకొని డే అంతా వింటున్నారు ఇంకా వాళ్ళు డే అంతా విని సాయంత్రం వచ్చి ప్రేయర్ మీటింగ్స్ కూర్చుంటే ఇంకా వాళ్ళకి ఎక్కడని ఆసక్తి అన్నట్టు ఎందుకంటే రోజంతా వాక్యంలో బలపడుతున్నారు కదా రోజంతా దేవుని వాక్యంలో నానమడిన జీవితం అది సాయంత్రం ప్రేయర్ మీటింగ్ పోమంటే ఎక్కడని ఆసక్తి ఆ ఆత్మలోని తీవ్రత వాళ్ళలో కనిపిస్తూ కాబట్టి మనము ఏ రీతిగా నడుచుకోవాలా సంఘమునకు వెలుపటి వారి ఎడలా వెలుపల ఉండే వాళ్ళు ఎవరు సంఘం వెలుపల అంటే బయట సంగం బయట సంఘం బయట ఉన్న వాళ్ళతోనే మనం ఎట్లా ప్రవర్తించాలనుంది ఇక్కడ మర్యాదగా నడుచుకోవాలా నిర్లక్ష్యం చేయద్దు వాళ్ళ గురించి తక్కువగా మనడద్దు ఎందుకంటే ఇంకో ప్రాంతంలో అనిల జ్యూసి వేసిన వాళ్ళ వాళ్ళ అభివృద్ధిని చూసి మనం వేసినపడద్దు వాళ్ళ వాళ్ళ ప్రవర్తన బట్టి మనం వేస్తపడద్దు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళ జీవితాల విధానాలను బట్టి మనం వేస్తాము ఆ విషయం మనం జాగ్రత్తగా మనం ధ్యానించాల తర్వాత మర్యాదగా నడుచుకోవచ్చు మీకేమీ కొద్దు లేకుండా మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల పోక అంటే పరుల ఎందుకు పోతాం కొట్లాడడానికి పోతాం కదా ముస్లమ్మ ముచ్చట్లు పెట్టడానికి పోతాం వాళ్ళతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చడానికి పోతా ఉంటాం క్రిస్టియన్ సర్కిల్స్ అనేది ఎక్కువ ఒక ఇద్దరు ముగ్గురు క్రిస్టియన్స్ కూర్చున్నట్టే ముస్లమ్మ ముచ్చట్లు నాన్ స్టాప్ అన్నిలు అట్లుంటారు అడ్ల గురించి నేను ఎప్పుడు తప్పులు చెప్పాను ఎంత స్మార్ట్గా ఉంటుందంటే వాడు ఇద్దరు ముగ్గురు కూర్చున్నట్టే బిజినెస్ గురించి మాట్లాడతారు ఏదో ఏదో సాధించాల లైఫ్ లో ఉంటది వాడి లైఫ్ మనం వేస్ట్ చేస్తూ ఉంటాం క్రిస్టియన్ ఎన్ని ఫలి చూస్తానే నాన్ స్టాప్ గంటే ధీమా ఏంటంటే నేను క్రిస్టియన్ అన్న ధీమాలో ఉంటాను క్రిస్టియన్ కుటుంబంలో పుట్టినంత మాత్ర అనుభవంలో ఉంటామా లేదు కదా రక్షణ అనేది వ్యక్తిగతమైన జీవితానికి సంబంధించింది తర్వాత పండిన వచ్చి ఒక ముఖ్యమైన విషయం ఉంది అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయాసపడుతున్నాను మీ సొంత కార్యములను జరుపుకున్నటం ఎందున మీ చేతులతో పని చేయటం ఎందున ఆశ కలిగి ఉండవల్లని మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను పావులు హెచ్చరిస్తున్నాడు తన అనుచరులతో తన సహవిశ్వాసాలతో ఏమని అనుసరిస్తున్నట్టే మీ సొంత కార్యములను సొంత కార్యములు మీ పనులు మీరు చేసే పనులు అంటే మీ మీ సొంత కార్యం మీకు సంబంధించిన పనులు మనం నుంచి సాయంత్రం వరకు చేస్తుంటాం కదా అవి సొంత కార్యములు అవి జరుపుకుంటే మనం ఏం చేయాలంట ఆశ కలిగి ఉండాలంట నువ్వు ఏ పని చేస్తున్నా ఆశ కలిగి ఉండాలి ఇది వాక్యం చెప్తుంది ఇదేదో సైకాలజీ క్లాస్ లో చెప్పిన స్టోరీ లాగా లేదు ఇది ఏదో పాజిటివ్ సైకాలజీ పాజిటివ్ థింకింగ్ కి వాక్యం కాదు మనము పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ సైకాలజీని మనం వివరించాం ఎందుకంటే అది బైబుల్ విరుద్ధంగా ఉంటది ఆ వాక్యం ఆ ఆ ఆ టీచింగ్స్ సైకాలజీ టీచింగ్స్ అంతా బైబుల్ విరుద్ధంగా ఉంటాయి సిక్మైన్ ఫ్రాయిడ్ దాని తర్వాత కాల్ యంగ్ వీళ్ళంతా సైంటిస్ట్ కదా వీళ్ళంతా ఎథియిస్ట్లు వాళ్ళు దేవుడిని నమ్మనివారు దేవుడిని నమ్మని వాడు దేవుడిని నమ్మేవాడికి ఏమి అడ్వైజ్ ఇవ్వగలడు అంత పిచ్చితనం కాబట్టి కాల్ యంగ్ కానీ కానీ వాళ్ళు ఇచ్చేది అన్ని ఎబ్రహాం మ్యాథ్స్ లో ఆయన ఎథియిస్ట్ అయినా నీట్స్ హైరార్కి చెప్తారు జస్టవా అరే ఎథియిస్ట్ మ్యాథ్స్ లో ఎథియిస్ట్ కాబట్టి ప్రతి ఒక్కడు ఎత్ ఇస్తాడు అంటే దేవుడిని నమ్మని వాడు దీపు నాకు ఏ పట్వైజ్ చేస్తాడు మనం దేవుడిని నమ్మేవాళ్ళం కదా కాబట్టి అవన్నీ దుష్టించుకుంటున్నాయి అనిపిస్తుంది అస్సలైతే సైకాలజీ బైబుల్లో ఉంది ఎక్కడ చూసిన కీర్తనల గ్రంథం చూస్తే ఏంటి సామెతల గ్రంథం చూస్తేంటి పరమగీతములు చూస్తే ఏంటి ఏంటి అది ప్రసంగి విలాపవాక్యములు అబ్బా విలాపవాక్యములు ధ్యానిస్తే మటుకు మైండ్ అంతా మొత్తం ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది తారుమారైపోతుంది జీవిత విధానం అంతా విలాపవాక్యంలో చదివినప్పుడు క్రైస్తవ జీవితం అంటే అట్లా ఉండాలా అన్న తీర్మానానికి మనం వస్తాం కాబట్టి మీ చేతులతో పని చేయటం అందును ఆశ కలిగి ఉండవలదు కాబట్టి మీరు చేస్తున్న పని మీ చదువుతో చేసే పని గురించి ఇక్కడ చెప్తున్నాడు మనం వేరే వాళ్ళ పనుల మీద ఎందుకు ఆశ చూపిస్తాం ఇప్పుడు ఊర్లో జీవనంలో మనం ఊర్లల్లో ఉంటాం కదా వాడు పొలం దున్నుతా ఉంటాడు పక్కన ఇంకోడు పొలం దున్నుతా ఉంటాడు వీడు ఏం చేస్తాడు వీడు పొద్దున్న సేత వరకు పొలం దున్నుతా ఉంటాడు వాడు దున్నుతా ఉంటాడు వాడు కొంచెం ఫాస్ట్ గా మంచిగా త్వర త్వరగా చేసుకుంటా పోతుంటే నువ్వు కొంచెం స్లోగా ఉండి దున్నుకుంటా పోతుంటే సడన్లీ వాడు చూస్తే నీకు ఏమనిపిస్తుంది వాడు నేను ఒకటే స్థాయికి స్టార్ట్ చేసినా వాడు ఆల్రెడీ కంప్లీట్ చేస్తున్నాడు నేను ఇంకా కంప్లీట్ చేస్తానని ఆ కాంపిటీషన్ లోకి వస్తా కదా కాని ఇక్కడ అంతా క్లియర్ ఉంటాడు నీ చేతి పనుల గురించి నువ్వు ఆలోచించాలంటున్నాడు నీచేతి పనులకు సంబంధించిన విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి ఆశ కలిగి ఉండాలంటాడు మనమేమో వేరే వాళ్ళ పనులలో ఆసక్తి చూపిస్తున్నావు ఇక్కడ ప్రాబ్లం అది వేరేవాడు ప్రోగ్రెస్ అవుతుంటే వాణి పని చూసి నువ్వు నిశ్రమైపోయి నీ పని పక్కకు పెడుతున్నావు మరి అట్లా ఉంటే నీ పని ఎప్పుడు కావాలా ఖచ్చితంగా నీ పని పోస్పోన్ అయిపోతూనే ఉంటుంది అందుకని గణితులు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాలుగవ వచనంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానిస్తా ఉంటాం గణితులు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము నాల్గవ వచనం ఎట్లా చేయాల ప్రతి వాడును తాను చేయు పనిని పరీక్షించి చూచుకునే అంటే పర్ఫెక్ట్ గా చేయాలా పని అని చెప్తున్నాడు నువ్వు చేసే పని పర్ఫెక్ట్ గా చూపించాలంటే పరీక్షించాలంటున్నాడు నువ్వు చేసే పని నువ్వు ఏ పనినే చేయి లోకంలో నీ స్టడీసే గాని నీ జాబే గాని నువ్వు ఇంకన్నా చేస్తున్నా గాని ఏ పని చేస్తున్నా గాని దాన్ని నువ్వు పరీక్షించాలా అని ఇక్కడ చెప్తున్నా నిర్లక్ష్యం అంటే పరీక్షించని వాడు ఉంటాడు అన్న విషయాన్ని ఇక్కడ గ్యాప్ అందిస్తుంది కాబట్టి ప్రతి తాను చేయి పని పరీక్షించి చూసుకునే అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టి అతనికి అతిశయము కలుగును ఎవడం మెచ్చుకోవాలని కాదు ఎవడం మెచ్చుకోవాలని మనం చెయ్యొద్దు అని చెప్తున్నాడు ప్రభుని మెచ్చుకోవాల చివరికి అన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం తీసుకుంటున్నాం ఆయన వస్తున్న చూడేముంది ప్రతి వాడు తన బరువు తానే భరించుకుని కదా మనం భరిస్తున్నావా ఇది వాక్యం నీ బరువుని నువ్వు మొయ్యకపోతే నీకెప్పుడు తెలియాల బరువు తెలియదు మనము మన బరువు మనం మోయగలిగితే ఇతరుల బాధను అర్థం చేసుకోగలం అప్పుడు ఇతరుల ఇతరుల బాధను అర్థం చేసుకోగలిగినాం కాబట్టి ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ గురించి మన హృదయ అంతరంగంలోకి వెళ్ళి వస్తుంది ప్రార్థన లేకుంటే లైట్గా ఉంటుంది ప్రార్థన ఏదో ఆచారబద్ధంగా చేసిన జీవితం లాగుతుంది మన ప్రార్థన మనం ఇతరుల గురించి విజ్ఞాపన ప్రార్థన చేస్తే హృదయ అంతరంగంలోకి వేదనతో రావాల ప్రార్థన అంటే నీకేమో జరిగింది అన్న బాధతో నువ్వు ప్రార్థన చేస్తావు ఇతరుల గురించి ప్రార్థన చేసినప్పుడు అటువంటి ప్రార్థన ఎప్పుడు వస్తుంది అంటే నీ బరువు నువ్వు మొయ్యగలిగితేనే అంటే ఎవరి జీవితం వాడింది అన్న విషయానికి జ్ఞాపకం చేస్తున్నాడు ఎవడి రక్షణ వాడిదే ఎవడు వాడు ఎవరిని వాడని ఇప్పించుకోవాలి నీ బరువు నీదే నీ రక్షణ జీవితం నీదే ఈ లోకంలో నువ్వు ఏ పని చేస్తున్నా నీ బరువు నువ్వు వేరే వాడిని మొయ్యాలా నేను చాలా సార్లు ఈ విషయం ఒకటి చెప్తా ఉంటాను మన రీసెర్చ్ స్టూడెంట్స్ కి చెప్తా ఉంటాను చెప్తాను కంపల్సరీ వినవలేదని ఎక్కలేదు ఏమని చెప్తానంటే ఒక రీసెర్చ్ చేసేవాడు ఇంగ్లీష్ లో ఏమంటాం అంటే రీసెర్చ్ ఐడియా కన్సీవ్ చేయాలంటాం కన్సీవ్ అంటే ఐడియా కన్సీవ్ కాన్సెప్షన్ అంటే ఐడియా అంటాం కాన్సెప్షన్ అంటే గర్భం ధరించడం కూడా అంటాం కాబట్టి ఒక రీసెర్చర్ అనేవాడు గర్భం ధరించాలా అర్థమైందా అంటే ఐడియా ధరించాలా నీ మైండ్ లో ఆ ఐడియాని తొమ్మిది నెలలు మోయాలా ఒక తల్లి బిడ్డని ఎట్లా మోస్తుందా నవమాసాలు మోస్తుంది అట్లా మనం కూడా రీసెర్చ్ ఐడియాని మెచ్యూర్ చేయాలా చేసి ప్రసవించాలా ఒక బేబీని ప్రసవించినట్లు రీసెర్చ్ వర్క్ ని ప్రసవించాలా అది నేను చెప్తా ప్రతి స్కాలర్ కి ఎందుకంటే ఈ వాక్యానికి అనుగుణంగా చెప్పాలా ఎవడి వరూ వాడే మోయాలా కాబట్టి ఎవడి ఎవడిప్పుడు ఒక సిస్టర్ ఎవరి బేబీని వాళ్ళే మోస్తారు కదా అయితే కొన్నిసార్లు ఎలా ఉంటాయంటే పరిస్థితి గైడ్ ఎందుకు పోయాలా గైడ్ పోయలేను కదా కానీ పరిస్థితి ఏంటంటే గైడుని పోయమంటారు ఈ రోజు దానిలో ఎవడి చేయి నీ వాడు పోయాల్సింది ఎవడి బరువు నీ వాడు పోయాల్సింది పోయి పేరవాళ్ళ గైడ్ ఎందుకు పోయాలా అంటే నేను డైరెక్ట్ చెప్తలేను ఆ రీసెర్చ్ ట్రైనింగ్ లో కూడా చెప్తలేదు నువ్వు ఎప్పుడన్నా వినవలేదా అడుగుతున్నా వినవా తర్వాత ఏం చెప్తా అని చెప్పమని చెప్తా సెకండ్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఎవడి వారని వాడే మొయాలంటే ఒక రీసెర్చర్ అనేవాడు వారి ఓన్ ఐడియాని వాడు మెచ్యూర్ చేసుకుని దాన్ని ప్రసవించాలి ఒక బేబీ లాగా అప్పుడే వాడికి దాని ఉంటుంది శ్రమ ఉంటది ఎందుకంటే వేదన ఉంటది పెయిన్స్ వస్తాయి చాలా కష్టాలు వస్తాయి బేబీ పుష్ చేయాలా తర్వాత బేబీ బయటకు వచ్చినాక బాధంతా మర్చిపోతాం అది విధానం సేమ్ లాజిక్ అని చెప్తున్న ఒక రీసెర్చర్ కూడా అతే వాడు ఏం చేయాలంటే ఒక బేబీని ప్రసవించినట్లు వాడి పిహెచ్డి వర్క్ ని ప్రసవించాల అయితే అది చేత కానీ వాళ్ళు ఏం చేస్తారంటే సరే కొంతమంది చేస్తారు బ్లైండ్ గా కష్టపడుతూ ఉంటారు కానీ మనం స్మార్ట్ గా కష్టపడాల స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్ కలిస్తేనే కానీ పిహెచ్డి రాదు మొండిగా ఏమంటారు గుడ్డిగా కష్టపడితే కూడా రాదు గు కష్టపడితే కూడా రా కాబట్టిమార్ట్గా ఉండలా హార్డ్ వర్క్ చేయాల ఎందుకంటే మన ప్రభు ఈ లోకంలో చాలా స్మార్ట్గా ఉండేవాడు ఆయన ఎంత హార్డ్ వర్క్ అంటే ఆయన రాదు శిష్యులంతా పట్టుకున్నా ఆయన ఒంటి గంట రెండు గంటల వరకు పట్టుకోకపోయేవాడు ప్రేరేస్తు మళ్ళా తెల్లవారిలేసి అనిల ప్రాంతానికి పోయి చేసేవాడు గిరాసనీయ ప్రాంతమేంది గదరీల ప్రాంతమేది గణనీయ ప్రాంతమేంటి ఇవన్నీ అనిల దేశ అనిల దేశాలేంటి మూడు దేశాలు ఈ మూడు దేశాల ప్రాంతాలలో సేవ చేస్తే వాడు ఆయన ఆయన జీవిత విధానం ఆ రీతి ఉండేడు ఉదయం నుంచి సాయంత్రం వరకు సేవ చేసి అనేక మందిని స్వస్థపరిచి అనేక మంది పాపములకి క్షమించే అధికారం ఉంది అట్టడైనా ఈ పాపములు క్షమించబడ్డ అట్టాడు దేవుడికి తప్ప ఎవరినుకునేది అధికారం కాబట్టి యేశ్వరవు దేవుడు అని అక్కడ మనం చూస్తాం వాళ్ళు ఆ శాస్త్రుడు ప రిసైన్ వాళ్ళు ఏమిటంటే వీడు దేవదూషణ చేస్తున్నాడు అంటాడు ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఒక దేవుడు తప్ప ఎవ్వడు క్షమించలేడు పాపములు మళ్ళీ ఈయేమంటుడు నీ పాపములు క్షమించబట్టి నీ పరు పెతుకుని నువ్వు అప్పుడు వాళ్ళ కోపం వీడు మనిషి దేవుడి క్వాలిటీస్ చూపించుకుంటుండేంది ఎట్లా క్షమించగలడు పాపం నీకు తెలుసనే దేవుడు వాళ్ళు గ్రహిస్తలేరు కాబట్టి ఆయన దే టైం అంతా కష్టపడేటోడు తర్వాత ఆ సాయంత్రం వచ్చి ఒకవేళ ఆ బేతనియా ప్రాంతంలో ఉంటేమో గలలియా ప్రాంతం నుంచి వచ్చినాక ఫస్ట్ బేతన్యకి వచ్చేవాడు ఎప్పుడైనా విధానం గలలియా నుంచి బేతన్యకి రావాలంటే చిన్న నది ఉంటుంది యోర్నా నది ఆ నదిలో ఆ చిన్న పడవలో ప్రయాణం చేసి వచ్చేవాళ్ళు ఆ బేంతన్యలో ఏం చేస్తారంటే మార్తా మర్యాల ఇల్లు ఉంటుంది అక్కడ మార్తా మరియర్ ఆ కుటుంబంలోకి పోయి వాళ్ళతో పాటు ఎందుకంటే లాజర్ మంచి స్నేహితుడు వాళ్ళ ఇంట్లో కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేటోడు దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయినాక అక్కడ నుంచి బేతనియా నుంచి ఎడ్చిలేకి పోవాలి ఎడ్షలేకి పోక ముందు మధ్యలో ఒక స్థలం అది విధానమైన సేవ జీవితం వారమంతా గలలియా బెత్త ఇట్లాంటి ప్రాంతాలలో సేవ చేసి మారని ఎండింగ్కి వచ్చినప్పటికీ వేతన్యకు వచ్చి అక్కడ మారత మరియలు ఇలాజలతో పాటు సంభాషించి కొంతసేపాల సమయం కడిపి అక్కడ నుంచి ఎరుసలేం పోయి ఎరుసలేం మందిరం దగ్గర నిలబడి అందరికి వాక్యం చెప్పేటోడు చెప్పి అక్కడ నుంచి కొంచెం పైకెక్తే ఆ ఒలి వాళ్ళ ఉంటది ఆ కొండ మీద కూర్చొని ఆయన శిష్యులతో సంభాషిస్తూ రాత్రి అంతా ప్రార్థన ఆయన అంత కష్ట మనం అది ఊహించుకోవాలా ఎంత కష్టపడేటాడు దేశంలో మనం కూడా అక్కడే కష్టపడాల ఈ లోకంలో మనం ఎట్టి పరిస్థితుల్లో సుఖానుభవాన్ని ఆశించదు అది ఏషావు బుద్ధి బైబుల్ అంతటా సుఖాన్ని ఆశ్రయించేవాడు ఏషావునుంది వాడు భ్రష్టత్వంలో పడిపోయి కన్నీళ్లు విడిచి పశ్చాత్త మాను మనసు పొందడానికి ఎంతో ప్రయాసపడతాడు కానీ అవకాశం దొరకక నశించిపోతాడు ఏషావు కాబట్టి క్రైస్తవ జీవితంలో కష్టపడడం అనేది మనం నేర్చుకోవాలా ఎంత కష్టపడాలంటే నువ్వు కష్టపడితేనే నీకు ఫలం వస్తుంది బాగుంది ఇక్కడ వాక్యం కాబట్టి ప్రతి వాడు తన బరువు తానే భరించుకొని వాళ్ళు కదా పరిశీలించి చూసుకోవాలా తర్వాత వాడి బరువుని వాడే మోసుకోవాలా అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాడు చేయడం వల్ల ఏం జరుగుతుంది చూడండి సామెతల గ్రంథము పద్నాలుగవ అధ్యయము పదమూడవ వచనం సామెతలు పద్నాలుగు తర్వాత కరెక్ట్ పన్నెండవ ఇది ప్రాబ్లం మనము ప్రతిది సమర్థించుకుంటాము అన్న విషయాన్ని ఇక్కడ మాట్లాడుతున్నాడు అన్నిటిని సమర్థించుకుంటాం అన్నిటికీ జస్టిఫికేషన్ వెతుకుంటాం తప్పు చేసిన దాన్ని సరి మనం ఏం చేస్తామంటే మన తప్పులోని జస్టిఫికేషన్ చేసుకుంటా ఉంటాం జస్టిఫికేషన్ తీసుకోవడం వల్ల నీకే నష్టం కలుగుతుంది అన్న అక్కడ చెప్తున్నాడు జ్ఞాపకం కాబట్టి కష్టపడకుండా నువ్వు సుఖానుభవాన్ని ఆశ్రయించి సంతోషమైన జీవితము జీవించడానికి ప్రయత్నించినప్పుడు ఏం తుదనొకది తుదొక అది వ్యసనం అవుతుందంట వ్యసనం అంటే ఒక అలవాటు ఒక హ్యాబిట్ చెడు అలవాటు లాగా తెరవుతుంది అంటే ఒక అడిక్షన్ వ్యసనం అంటే అడిక్షన్ ఒక అడిక్షన్ లాగా అయిందట మనకి కాబట్టి అది అడిక్షన్ కావద్దు అంటున్నాడు అడిక్షన్ కావద్దు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తాడు కాబట్టి మనము ఉదయం సాయంత్రం వరకు కష్టపడుతూనే ఉండాలి నిద్రపోయినప్పుడు నిద్రలో నీ ఆత్మ కష్టపడతా ఉంటుంది ఆత్మ అనేక ప్రాంతాలకు పోయి ప్రార్థన చేస్తూ ఉంటుంది అనేకల కొరకు అనేకల అనేక ప్రాంతాల పోయి సేవ చేస్తూ ఉంటుంది నీకు తెలియదు నువ్వు కళానుకూత కానీ నీ ఆత్మకు ఎంత మందికి వాక్యాలు చెప్తుంట నాకైతే చాలా అనుభవాలు ఇప్పుడు కాదు గత ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి నాకు ఈ యొక్క అనుభవాలు నేను ఎక్కడెక్కడో ఫారిన్ కంట్రీస్ లకి పోయి పబ్లిక్ లో వాక్యాలు చెప్తున్నట్టు ఎంత మంది ఫారినర్స్ నేను ప్రార్థనలు చేస్తున్నట్టు ఎన్నోసార్లు నాకైతే తర్వాత ఇండియాలోనే ఎక్కడ ఉండి ఏదో మూడు మారుమూల ప్రాంతాల్లో నేను వాక్యాలు చెప్తున్నట్లు ఎంతో మందికి ప్రార్థన చేసిన దయాలు విడిచిపోతున్నట్లు దయలు నా మనుషులో ఉన్న దయాలు నా మీరు పుట్టానికి వాటితో నేను పోరాడుతూ వాటిని బంధిస్తున్నట్లు ఇట్లా ఎన్నిసార్లు నాకు కళలు ఈ రోజు కూడా వస్తూ ఉంటాయి ఎందుకు వస్తాయి ఈ యొక్క ఆరాపన ఈ యొక్క తపన నీకున్నప్పుడు మనం ఖచ్చితంగా కష్టపడాలా అన్న తపనతో ఈ వాక్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు మన ప్రభు ఏ రీతి కష్టపడేయో తన శిష్యులు ఏ రీతి కష్టపడేటో మనం అక్కడిని కష్టపడతాయి ఎందుకు కాదు ఫలం ఖచ్చితంగా వస్తుంది ఫలం మనం చేస్తలేం కాబట్టి ఫలం వస్తలేదు కాబట్టి సంతోషం మన జీవితంలో వ్యసనానికి దారిదీయకుండా చూడాలి మనం మనం ఎప్పుడు ఆనందించాల్సిన ప్రభులంతే ఈ లోకమంది కాదు అంత మందున్న మనము సంతోషాన్ని వ్యసనంగా మార్చుకోవద్దు ఆ విషయాన్ని మనం ఇక్కడ వాక్య రూపంలో చూస్తున్నాం ఇంకొక రెండు మూడు వాక్యాలను చూపించేసి రెండవ దేశం రాసిన పత్రిక మూడవ అధ్యాయము రెండవ దేశంలో రాసిన పత్రిక మూడవ అధ్యాయము పది పన్నెండు ఇది కొంత కష్టం ఆగ్గా ఇది పని చేయని వాడు భోజనం కూడా చేస్తున్నారంటే ఎక్కడ పదకొండవ స్టం లో అంది ఇది ప్రాబ్లం ఇది ఈరోజుకి రిలవెంట్ లేదా ఇప్పుడు మీరు ఏ పని చేయకుండా పర్ల జోలికి పోవచ్చు ఎందుకు పర్ల పోతాం ఎవడో సహాయపడతాడులే ఎవడో చేస్తాడులే నీ పని చేసుకుంటలేవు ఏ పని చేయకుండా పర్ల జోల్లికి పోయి ముస్లిం ముచ్చట్లతోని టైం అంతా వేస్ట్ చేసేసి దాని తర్వాత ఏం చేస్తున్నావు అంటే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు పిచ్చి పిచ్చి ఐడియాస్ ఇస్తారు ఈ లోకస్తులతో మాట్లాడితే వాళ్ళన్ని రాంగ్ ఐడియాస్ ఇస్తారు అరే ఎందుకు కష్టపడతో కీర్తన గ్రంథం మొదటి చట్టం నడవక పాపుల మార్గం అపహాసలు కూర్చున్న కూర్చుంట నాలుగవ నాలుగవది అది ఈ మూడు గుంపులతో పాటు మనం ఉండకుండా నాలుగవ గుంపు ఉండాలి నాలుగవ గుంపు యహో ధర్మశాస్త్రాన్ని దివరతను ధ్యానించి వాళ్ళు ఈ మూడు గుంపులతో మనకి ఎటువంటి సాహసం ఉండద్దు ఇవి బాగా రావచ్చు చూడండి పౌలు చాలా ఇంటలెక్చువల్ పర్సన్ నాకు బైబుల్ అంతంట్లో నచ్చిన నాకు ఒక రకమైన హీరో అనిపిస్తుంది హీ లోకప్ లా సేవ జీవితంలో మనకి హీరో లాంటి వాడు పౌలు పేత్రుడు కాదు సరే పేతురికి ఆయన తాళాలు ఇచ్చాడు పర్లోకాన్ని భూమిని పర్లోకం ఆ పర్లోకపు తాళ తాళపు ఇచ్చాడు అంటే పర్లోకానికి సంబంధించిన విషయాలన్నీ పేతురు ద్వారా బయటపరచబడుతాయి మన మందికి ఆ పుస్తకాలం చేసినప్పుడు పేతురు బోధనానికి అందమైపోతా కానీ కేతుల బోధ అంత అర్థమవుతుంది గాని పౌలు బోధ అర్థం కాదు ఒక అర్థం అయినా దానికి పాటించం ఎందుకు పాటించమంటే ఇంత సంతోషాన్ని వ్యసనంగా చేసుకుందంటే ఉన్న వింటడా ఎవరు విన్నారు క్రైస్తవ జీవితంలో క్రైస్తవ జీవితంలో ఉన్నంత సంతోషం ఎక్కడ లేదు విన నుంచి మంచిగా కదా నేననేది శారీరకమైన సంతోషం ప్రకృతి సహజమైన సంతోషం ఆత్మయందు ఆనందం లేదు ప్రభు నందు ఆనందం లేదు వాళ్ళకి ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో జీవించినప్పుడు ఆనందం ఎట్లుంటది ప్రభులో ఈ లోకంలో ఆనందిస్తారు వాళ్ళు కాబట్టి అది అదొక అదొక హ్యాబిట్ అయిపోయి ఏంటంటే ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పండుగలు తీసుకుందాం ఎప్పుడు టైం దొరికితే అప్పుడు పాటలు చేసుకుందాం ఎప్పుడు టైం దొరికితే తిందము త్రాగుదము ఇదే క్రిస్టర్ లైఫ్ ఇట్లా డిస్ట్రాయ్ అయిపోతుంది ప్రపంచం కాబట్టి మనము అక్రమము గా ఏ పని పర్ఫెక్ట్ గా మనం అక్కడ అక్రమంగా ఏది చేయొద్దు మనం ఈ లోకంలో కొంతమంది శోధిస్తారు మనల్ని టెంపుల్ చేస్తా ఉంటారు నాకు ఒక ఆయన నీకు గ్యారంటీ గవర్నమెంట్ జాబ్ ఇస్తాం వచ్చి మాట్లాడుకున్నాడు అవసరం లేదు నాకు గవర్నమెంట్ జాబ్ చేయాలన్న ఆశ లేనే లేదు గవర్నమెంట్ కే నష్టం కదా నన్ను తీసుకోకపోతే గవర్నమెంట్కి ఎంత నష్టము రాకపోతే ఎవరు తెలుసు ఆ రోజు యోసేపుని ఫలో తీసుకోకపోయింటే ఐగుప్తుండ ఈరోజు ఐగుప్తు ఎప్పుడో నాశనం అయిపోయింది యోసేపు ఒక మినిస్టర్ లాగా గవర్నమెంట్ సర్వీస్ లో ఉండడం వలన ఆ కరువుకి ఐగుప్తు నాశనం కాకుండా ఆయన కళని అర్థం చేసిండు ఫాలో కరెంట్ కళ ఏడు సంవత్సరంలో కరువు కాబట్టి ఇప్పుడే చెప్పచేసుకో అన్న ఆ కల దర్శనం చెప్పినాక ఆ దేశం కాపాడబడి లేకుండా ఆ ఏడు సంవత్సరాలు ఎగిరిపోయాది మనలాంటి వాళ్ళని కొన్నిసార్లు ఎందుకు దేవుడు పర్మిట్ చేస్తారంటే ఈ దేశం నాశనం కాకుండా ఉండడానికి సరే గవర్నమెంట్ ఉండి చేయాలి మనం గవర్నమెంట్ లేకుండా కూడా చేయచ్చు కదా కాబట్టి గవర్నమెంట్ లేకుండా గవర్నమెంట్ కి ఎక్కువ సర్వీస్ చేసిన మనం ఈ ముప్పై సంవత్సరాలు గమనించే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఏదైనా కానీ అన్ని గవర్నమెంట్ కే ఎక్కువ సర్వీస్ చేసినట్టుంది నాకు నా నా జీవిత విధానం గమనిస్తే బయట నుంచి గవర్నమెంట్ కి చేస్తున్నట్లుంది నా సేవ అందరు గవర్నమెంట్ సర్వీస్ లో ఉండి గవర్నమెంట్ సేవ చేస్తారు నేను బయట నుంచి గవర్నమెంట్ చేసినట్లే ఉంది నా లైఫ్ కాబట్టి ఫిలిప్లో రాసిన రెండవ అధ్యాయము పద్నాలుగు పదిహేనవ వర్షాలు ఫిలిప్ రాసిన రెండవ అధ్యాయము ఇది చాలా ఇంపార్టెంట్ వాక్యం మన జీవితానికి మనం ప్రాక్టీస్ చేయాలా వీటిని పద్నాలుగో వర్షంలో మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను నిష్కలంకులను అనిందు దేవుని కుమారులగునట్లు ఏం చేయాల మీరు సణుగులను సంశములను మాని సమస్త కార్యములను చెయ్యుడి అన్ని పనులు మనం చేయాలి లోకంలా నేనేది చేయాలా అదేం చేయాలా ఇదేం చేయాలనేది కాదు మనం అన్ని పనులు చేయాలి ముఖ్యంగా ఏంటంటే ఈ లోకంలో ఎట్లా ఉన్నారో చూడండి మీరు మూర్ఖమైన వక్రజనుము మధ్య ఎట్లుండాలంట నిరపరాదులు నిష్కలంకులను అన్నిలు నీ మీద ఏ నింద ఉండద్దు నిరపరాధులు నీలో ఏ అపరాధం ఏ కలంకం ఉండద్దు ఏ నింద ఉండదు ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఒక క్రిస్టియన్ లాగా నువ్వు జీవించాలంటే ఈ లోకం ఈ లోకస్తులో ఎదుట ఏమంటే వాడేది వాడు క్రిస్టియన్ అంటే వాడటం అని ఇలాగనే జీవిస్తున్నారు అంటారు మనుషులు గమనించేందుకు గ్యాప్ వస్తాయి ఓ ఒక కొంతకాలం కింద ఒక చర్చలు అనేది గమనించేవాడు బయట పాందిని మూత నోడుగా కడుక్కొని వచ్చి బలలో పాల్పొందేట బ్రహ్మరాత్రి భోజనంలో అట్లాంటి కేసెస్ మనం చూస్తూ ఉంటాం అప్పుడు చూసేటప్పుడు ఏముంటది అందరు తెలిసి వీడు ఇప్పుడే పాంది జతాపానని మళ్ళీ వచ్చి బలలో పాల్పొందుతున్నాడు రభురాత్రి భోజనంలో పాలు పొందుతున్నాడు అని వాటి గురించి ఎట్లా ఆలోచిస్తారు మనం అవకాశం ఇవ్వద్దు యాక్చువల్ గా అయితే ప్రకటన పెద్దలు ఏముందంటే సైతానుడు మన మీద దివారాధనలో దేవుడు ఎదుట నిరల్ మోపుతున్నాడు అంట నువ్వు వాడికి అవకాశం ఇస్తాను నీ మీద ఆ నిర నీ మీద అపరాధముండి కళంకముండి నింద ఉంటే వాడు పోయి చెప్తా ఉంటాడు నువ్వేమో నీ ఆశ్రయిస్తున్నావు నీ బిడ్డలని కానీ నీ బిడ్డ ఇట్లా జీవిస్తారు చూడాలంటే అప్పుడు దేవుడు ఎప్పుడు లేదా సార్ ఓ సంతాన్ని నీకట్టి నీకు ఆజ్ఞాపిస్తున్నా ఓ అంటాడు అప్పుడు ఏం చేస్తాడు సైతాన్ని నుంచి నేను మొత్తం షేక్ చేస్తాడు ఎందుకంటే దేవుడు పర్మిట్ చేయకపోతే దేవుడు పర్మిషన్ చేయకపోతే సైతాన్ని టచ్ చేయడం వాక్యం కాబట్టి నాకు ఎందుకు ఈ ఆయన పర్మిట్ చేసిండు ఎందుకు పర్మిట్ చేసిండు అంటే అర్థం చేసుకోవాలా వాడు ప్రతిరోజు నీ మీద ఏడుస్తుంటు దేవుడి విరక్తి వస్తుంది కదా వీడు పొద్దున ప్రార్థన చేస్తాడు మళ్ళీ డే టైమ్ అంతా చెడుగా జీవిస్తున్నాడు మళ్ళా వచ్చి ప్రార్థన చేస్తున్నాడు మళ్ళా నెక్స్ట్ డే విధిగా జీవిస్తాడు కాబట్టి సైతానుడు వాడు దివారాత్రు దేవుడి బిడ్డల మీద నేరాల దేవుడి బిడ్డలు ఎందుకు వాడికి అవకాశం ఇస్తున్నారు మళ్ళా నాకు ఎందుకు ప్రవ్వా ఈ కష్టము నాకు ఎందుకు ప్రవ్వా ఈ రోగము నాకు ఎందుకు ప్రవ్వా ఈ బాధ అని ఉపాసలో ప్రార్థన చేస్తారు ఇంటికి కుటుంబ కూటంలో పెట్టుకుంటారు నేను ఇంచపరుస్తాను మునగా నమ్మక చెప్తున్నాను క్రైస్తవ జీవితము ఎంతగా చెడిపోతుంది చివరికి వచ్చినప్పటికీ అన్న విషయాన్ని సమస్త కాలం మనం సిద్ధంగా ఉండాలా నీ గొప్ప జపం పడిన పని నువ్వు జాగ్రత్తగా చేయకపోతే నువ్వు ఈ యొక్క వాక్యాన్ని వల్ల కాబట్టి ఇంకొక మీకు చూపించేసి ఊగిస్తాను ఒకటి ఒకటి రెండు సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము మూడవ వచనం సామెతల గ్రంథము పదహారవ అధ్యాయము చూడండి ఇప్పుడు ఏం చేయాల మనము మనం డిసైడ్ చేసుకున్నాం ఏమని డిసైడ్ చేసుకున్నాం నేను కష్టపడతాను నా పని నేను చేసుకుంటాను నేను నా పరం నేనే మోసుకుంటాను ప్రతి పర్ఫెక్ట్ గా పరిశీలించి చేసుకుంటాను ఇన్ని వ్యాఖ్యలు జరించిన మనం ఇప్పుడు అవన్నీ చేసినప్పుడు ఒక్క పాయింట్ మర్చిపోవద్దు ఎంత తెలివిగా ఉన్నా ఎంత కష్టపడుతున్నా నీ పనుల భారము యహోవం మీద ఉంచము మోపము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతూ ఏమి చేసినా ఆయన వినపాలా బ్రొవ్వ నేను ఎంత ప్రయాసపడ్డా నువ్వు నాకు సాయం చేయకపోతే నేను ఇది చేయలేను కాబట్టి నేను మీద ఆధారపడుతున్నాను బ్రవ్వే నాకు విద్యార్థం ఇచ్చే అని ప్రార్థించి నాకు నా పిహెచ్డి గురించి నేను ఎప్పుడు మరి చెప్పలేను ఫస్ట్ టైం చెప్తున్నాను నా పిహెచ్డి గురించి నేను పిహెచ్డి నాకు అడ్మిషన్ నైన్టీ త్రీలో వచ్చింది నైన్టీ లో పిహెచ్డి అడ్మిషన్ వచ్చింది తర్వాత నైన్టీ ఫోర్ లో చాలా శ్రమలు వచ్చాయి అట్లా వర్క్ ప్లేస్ లో ఎట్లాంటి శ్రమ వచ్చిందంటే అప్పుడు గచ్చిగోళీలో పీజీ కాలేజ్ సోషల్ వర్క్ కాలేజ్ క్యాంపస్ కన్స్ట్రక్షన్ కి గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చింది అయితే అవన్నీ పెద్ద పెద్ద గుట్టలు రాళ్లు ఉండేవి పెద్ద పెద్ద కొండలు ఉండేవి అయితే చేసింది ఆ కాలేజ్ చైర్మన్ శ్రీమతి రణ మిస్తే చనిపోయింది ఆయన ఏం చేసింది ఒక ఆర్డర్ రిలీజ్ చేసింది ఏమని రిలీజ్ చేసింది అంటే ఆర్డర్ చంద్రశేఖర్ హియర్ ఆఫ్టర్ విల్ రిపోర్ట్ టు ద న్యూ క్యాంపస్ సైట్ అండ్ సూపర్వైజ్ కన్స్ట్రక్షన్ వర్క్ నేనేమైనా కాంట్రాక్టర్ నా ఏమైనా సివిల్ సోషల్ వర్క్ టీచర్ని దాన్ని పోయి సూపర్వైజ్ చేయమని ఆర్డర్ ఇచ్చింది డాక్టర్ లాల్దాస్ ఏం చైర్మన్ ఆర్డర్ పాటించాలా కదా నాకు ఆర్డర్ నేను పోయినాను ఆ రోజులలో గచ్చిపూలి రోడ్ ఏం లేకుంటే ఎప్పుడో ఒకసారి బస్సులు ఉండాలి ఆడ ఈడ ఉండదు చెట్టు ఉండదు చాయ్ దొరకదు వాటర్ దొరకదు ఆహారం దొరకదు అంత భయంకరమైన స్థలము పొద్దున్నే పోయి అవన్నీ వాడు కంప్రెషన్ పెట్టి రంధ్రాలు కొడతాడు పెద్ద పెద్ద కొండలకి రంధ్రాలు కొట్టి సాయంత్రం ఐదు ఆరు గంటలకి అందులో చిన్న చిన్న డైనమైట్స్ పెడతాడు పెట్టి వాడు ఏం చేస్తాడు ఒకడు మమ్మల్ని మెయిన్ రోడ్ మీద తెలుపుకోమంటాడు గచ్చిపొలి హైవే రోడ్ మీద గచ్చిపొలి పోయినాక వాడి ఏం చేస్తాడు సిగరెట్ తాగుతుంటాడు సిగరెట్ తాగి ఒక్కొక్క బాంబు పత్తి ఉంటది కదా దాన్ని అట్టించేసి వాడికి ఒక దగ్గర పోయి దాసుకుంటాడు దాని తర్వాత అవన్నీ డాక్ డాప్ డాన్ని పగిలినాక అప్పుడు మేము మళ్ళీ ఇంకా బస్ ఎక్కి అప్పుడు ఏడు ఎనిమిది అయ్యాడు ఇంటికి ఇష్టపడి చాలా కష్టపడ్డాడు దానికి దీనికి తిండి దొరకకపోయాడు అన్యాయం ఆ రోజుల్లో బస్సు కూడా తగ్గుతాడు ఆర్టీసీ క్లాస్ కట్స్ పోవాలా కోర్టు నుంచి ఇంకొక బస్ పోవాలా భయంకరంగా ఉంటాడు దాని తర్వాత డాక్టర్ లాల్దాస్ ఏం చేసిందంటే నువ్వు చాలా కాలం నుంచి అక్కడే ఉంటావు క్లాసులు తీసుకుంటున్నావు స్టూడెంట్స్ కంప్లీట్ చేస్తాను మాకు ఇంట్లో అయితే కష్టం మళ్ళీ ఆర్డర్ మీరే నాకు ఇచ్చారు నేను ఆడ అక్కడ ఇక్కడ సైవెంటే కష్టం కదా ఆయనకి నా మీద చాలా కోపం వచ్చిన తర్వాత నేను ఇంకా సూపర్వైజ్ చేయను అన్నాడు అప్పుడు నేనేం చేయాలి ఫోర్ డిసెంబర్ ఇది జరిగింది నైన్టీ ఫోర్ డిసెంబర్ లో నాకు ఇలా ఇంకా నేను చాలా బాధగా ఉన్నాను దాని తర్వాత ఏమైంది నైన్టీ ఫైవ్ మార్చ్ కి నేను అక్కడి నుంచి నైన్టీ డిసెంబర్ నేను జరుగుతుంటే ఆ కాలేజీ చైర్మన్ ఇంకో జరిగి పర్మేషన్ ఉండేవాడు రోడ్ మిస్తే మేము సొసైటీ చైర్మన్ ఐసిఎస్ డబ్ల్యూ ఉండేది దాని చైర్మన్ ఉంటాయే ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వరన్ కాలేజ్ చైర్మన్ ఉండే ఆయనకి ఎంత తెలిసిందో ఆయన కాలేజీ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ ఆయన శేష సాయని ఆయనకి ఫోన్ చేసి యుస్ దాయ్ జనరల్ శేఖర్ టు కమ్ టు మై హోమ్ అన్నాడు ఆయన కార్నాక లో అపార్ట్మెంట్ ఆయన క్వార్టర్స్ ప్రొఫెసర్స్ క్వార్టర్స్ ఉండేది పి త్రీ నో పి ఏదో ఉండేది పేరు ఆర్టీసీ హాస్పిటల్ ఎదురు క్యాంపస్ అయితే ఫస్ట్ టైం నాకు ముప్పై నెల యూనివర్సిటీలో ఆ చలికాలము సాయంత్రం మధ్యాహ్నం అట్లా పోయినా పోతే దానికి ముందు ఏం జరిగిందో చెప్పాలా ఫస్ట్ పాయింట్ అదే మధ్యాహ్నము డాక్టర్ లాల్దాస్ ఏం చేసానంటే శయశేఖర్ ఐ కెనాట్ సూపర్వైజ్ యు ఫర్ యువర్ పిహెచ్డి అన్నాడు అప్పుడు ఇంకా నాకు కొట్టడాలనా తిట్టాలనా ఆరవాలనా ఏడవాళ్ళన ఏం లేదు ఒకటే అన్నారు మీ సార్ వాట్స్ అల్ ఐ డ్యూ అన్నారు ఆయన ఏమన్నాడు దీనికి ఒక లెటర్ రాయి దీనికి ఒక లెటర్ రాయి ఏమని అంటే మై ప్రొఫెసర్ డాక్టర్ మై మై రీసెర్చ్ సూపర్వైజర్ హీస్ అన్విలింగ్ టు సూపర్వైజ్ మీ గోయింగ్ టు హిస్ సైకాలజికల్ ప్రాబ్లమ్స్ అని ఆయననే డిక్టేట్ చేయండి సరే అట్లనే పోయి తగటగకట టైప్ చేసుకున్న పక్క కంప్యూటర్ ల్యాబ్ ఉండేది అండ్ ప్రింట్ తీసుకొస్తే ఆయన ఫార్వర్డ్ ఆయన కొట్టేయండి సైన్ చేసి ఆయన మీద డాక్టర్ లాల్దాస్ అది సీదా ఇక నేను నా చేతి బ్యాగ్ లో పెట్టుకున్న ఒక బ్లూ బ్యాగ్ ఉండేది నాది ఇట్లా ఉండేది వైలెట్ కలర్ బ్యాగ్ ఉండేది ఆ బ్యాగ్ లో పెట్టుకుని నేను డైరెక్ట్ తాకాటికెళ్ళిన పిలిచిండి కదా అనేసి పోయినొక మాట్లాడుతుంటే ఆయన ఏం లేదు యుర్ లైక్ మై సన్ ఆయన డైలాగ్ లు యుర్ లైక్ మై సన్ ఐ డోంట్ వాంట్ యూ టు రాట్ ఇన్ దట్ కాలేజ్ కంపోర్ట్ ఆఫ్ దట్ కాలేజ్ అంటే సో శివర్ కాలేజ్ ఒకటే నేను ఎక్కడ పోవాలా ఏం అర్థం కావట్లేదు నాకు తెల్మీ సార్ వాట్స్ అల్ ఎటు అంటే డూ యూ వాంట్ గో టు సిటెక్ సిటీ సి మాదాపూర్ లో ఆ రోజులలో ఓకే సార్ ఐ విల్ గో అన్ దాని తర్వాత మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే సార్ నాకు ఇంత ప్రాబ్లం అయింది అంద చెప్పీన్ నేర్ బి మాట్లాడాలి కదా గైడ్ ఎవరు లేరంటే నాన్ ఐ విల్ సూపర్వైజ్ యూ అన్నాడు నేను అన్నాను సార్ మీరు సైకాలజీ కదా సార్ సోషల్ వర్క్ కదంటే నాన్ సెన్స్ ఐఎమ్ ద ఫస్ట్ పిహెచ్డి సూపర్వైజర్ ఇన్ సోషల్ వర్క్ అన్నాడు ఆయన తర్వాత ఇక సరే లెటర్ తీసిన ఇగో ఇట్లా దిగ్గ చేయర్ ప్రొఫెసర్ మహేందర్ రెడ్డి అప్పుడు దీని ఉండే ఐఎమ్ విల్లింగ్ టు సూపర్వైజ్ ఇఫ్ పర్మీటెడ్ అంతే రాసిగ్నేచర్ కొట్టి చెప్పిండు First, you go and give it to the dean, then tomorrow you come back again to me. So, after 4 o'clock, there was a direct dean in the Arts College. Professor J. Mahenderik, there was a lady. That was the first time. I think, there was a lady in the room, there was a lady in the room. There was a lady in the room, there was a million lady in the room. There was a lady in the room. ఆమె చాలా పర్ఫెక్ట్ అన్నట్టు ఏ విషయమైన రూల్స్ కల్లా అందుకే పోయి ఇట్లా ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వరన్ ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వరన్ పంపించిందంటే ఆమె ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వర చాలా ఇష్టం ఆయనకి ఇద్దరు టెమిలియన్స్ సో ఆమెది ఓకే గో అన్నది నేను రూమ్ లోకి వెళ్ళిపోయినా పోయి నిలబడి సార్ ఇట్లా ఐ మెట్ ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వర తీసే మాట్లాడలేదు చూసి అది ఇట్లా చూసి చూసి ఆమెను పిలిచిండి ఆ లేడీని పిలిచి గివ్ మిమ్ ఇమ్మీడియట్లీ ఆర్డర్ అన్నాడు పది నిమిషాలలో ఆర్డర్ వచ్చింది చేంజ్ ఓవర్ ఆఫ్ గైడ్ ఫ్రం డాక్టర్ లాల్దాస్ టు ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వర అయిపోయింది అయిపోయినాక ఇంకా చూడం ఏం జరిగిందో సింటర్వ్యూ అటెండ్ అయినా ఆ ఇంటర్వ్యూ నా లైఫ్ లో మర్చిపోలేదు ఇంటర్వ్యూ చాలా ముఖ్యం ఎట్లా ఉండదు అంటే అనుకుంటా ఈ సృష్టిలో అంటే నేదో గొప్పగా చెప్తలే నా గురించి ఈ లోకంలో ఎవ్వరికి జరగకపోయింది అటువంటి ఇంటర్వ్యూ నాకు జరిగింది ఏం జరిగిందో టక్కునే చెప్తాను ఎక్కువసేపు చెప్పాను లేకపోతే మీకందరికి ఆకలి అవుతుంది ఇంకా ఏం కాదా ఏం జరిగింది అంటే ఆ రోజు సేపు పొద్దున్నే ఐజీ ఓ ఐదు గంటక నేసా ఎందుకంటే ఆర్టీసీ కాన్స్టెన్సీ సింటే మాధాపూర్ ఆ రోజుల్లో ఫెసిలిటీస్ లేవు ఇంకా ఏం చేసినా ఆటో తీసుకొని ఆటో తీసుకొని పోతే రూపీ నోట్ అనుకుంటా ఆ రోజుల్లో మరి క్యాప్టాన్ వస్తాయి నాకు ఇస్తే వాడితే చిల్లర లేదు ఎయిట్ ఓ క్లాక్ ఉండమన్నారు అక్కడ నేను ఫైవ్ థర్టీకి లేచిపోయినాను ఆటో తీసుకోకపోతే వాడు పొద్దున్న ఆటోడికి చిల్లర లేదంటే మళ్ళీ ఎట్లా ఆడ ఒక ఈ మన కిరాణా షాప్ ఉంటే వాడి దగ్గర పోయి వాడు ఇచ్చే చిల్లర అన్ని పైసలు ఇచ్చేయండి వన్ రూపీ కాయిన్లు అండి అన్ని ఇచ్చు వాడు వాడికి ఆటో నుంచి పంపించేసిన తర్వాత నేను ఒక చిన్న బ్రీఫ్ కేసు ఆ కాయిన్స్ అన్నీ అట్లా పడేసిన ఇంత బరువుంటది కదా అవన్నీ పోయినాయి తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ లేకపోయినా పోయినాక దీపక్ దీపక్ కుమార్ అయిన పేరు దీపక్ గుప్తా అనుకుంటా దీపక్ గుప్తా అనే టైం ఇంటర్కి నేను ఓకే షో మీ యువర్ క్రెడిషన్ సర్టిఫికేట్స్ కంటే బ్రీఫ్ కేస్ తీస్తే అన్ని పడిపోయినాయి పైసలన్నీ హాల్ అంతా మొత్తం రూమ్ అంతా పైసలు పడితే ఇక నా పరిస్థితి చూడు ఏమిటర్ లైఫ్ లా నేను అనుకుంటే ప్రపంచంలో ఎవరికి ఫస్ట్ నాకే సో ఇప్పుడు నేను అన్ని ఎదుర్కొని మళ్ళా సూట్ ప్రీఫ్లేస్ వేసుకోవాలా ఎట్లా యువర్ వెరీ రిచ్ అంటాడు నాకేమో సిగ్ అనిపించింది అట్లా మాట్లాడతారు మనుషులు కార్పొరేట్ లైఫ్ అంతా ఎత్తి కూడా ఏమంటారు సుట్ పోటీ మాట్లాడితే మనుషులు సరే దాని తర్వాత అన్నీ వాళ్ళు ఇస్తానన్నారు జాబ్ చివరికి నైరెక్ట్ దగ్గర ఇంటర్వ్యూ అయినాడు బిఎల్ మహేశ్వరి అనే పేరు ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఆయన సిగ్నర్ తాగుతాడు అది అది ఏమంటారు పైప్ పైప్ పైప్ దాగుతాడు కాదు పైప్ అది దాంట్లో అంతా నింపుతాడు నింపిట్లో వద్దుతాడు సుట్ దాన్ని పైప్ అంటారు ఇంగ్లీష్ లో మొత్తం నింపేస్తాడు ఇట్లా జస్ట్ అది ఇట్లా పై పీల్స్తా ఉంటాడు ఇక పీల్చుకుంటా ఆయన మాట్లాడుతున్నాడు ఏమేమో మాట్లాడుతున్నాడు అసలు నాకేమో ఫస్ట్ టైం అవన్నీ అనుభవాలు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంతా ఇంకా దానికి ముందు అర్చనా శుక్లానికి ఒక లేడీ ఇంటర్వ్యూ చేసింది ఇప్పుడు ఆయన ప్రొఫెసర్ అయింది ఆయన ఇంటర్వ్యూ చేసి వై అన్ కమింగ్ ఎంజాయ్ యువర్ లైఫ్టర్ వీఆర్ ఆల్ స్ట్రగలింగ్ అంటే టీచింగ్ జాబ్ లో నీకు హ్యాపీనెస్ ఉండదు చాలా కష్టం ఉంటది ఎందుకు వస్తాడు టీచింగ్ జాబ్ వర్డ్ వర్క్ అనే నన్ను డిస్కరేజ్ చేసింది అంటే మంచి మంచి దృక్పథం తన చెప్పింది అంటే టీచింగ్ జాబ్ అనేది డెడికేటెడ్ జాబ్ నువ్వు ఫ్యామిలీ గేమిలీ నడవవు ఫంక్షన్స్ పార్టీలు నడవవు ఎప్పుడు డెడికేటెడ్ లైఫ్ చదువుతుండాలా రాస్తుండాలా కరెక్షన్స్ చేస్తుండాలా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ చేస్తుండాలా క్లాసులు తీసుకుంటుండాలా అది డెడికేటెడ్ లైఫ్ అందరికి ఫిట్ కాదు అనే ఆమె మంచి ఐడియా చెప్పింది సరే నాకు అది బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తర్వాత మా ప్రొఫెసర్ వేసుకి జరిగిందంటే ఆయన ఎటువంటి వరీ అన్నాడు దాని తర్వాత ఏమేంటంటే అపోలో హాస్పిటల్ వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేసిన కొత్త కోర్సు మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఆఫీషన్స్ మా ప్రొఫెసర్ గారికి ఆ దాని అడ్వైజర్ వచ్చిండు ఏవి ఏవి శ్రీనివాసర్ అనే ప్రొఫెసర్ ఆయన కూడా రిటైర్ అయిపోతుంది యూనివర్సిటీ నుంచి నా రిటైర్ అయ్యి వచ్చిండే మమ్మల్ని ఆస్కీలో పనిచేస్తున్నాడు ఆయన కొంతకాలంలో అక్కడ రిటైర్ అయ్యాడు కరెక్ట్ యాస్లో రిటైర్ అయినా వచ్చాడు అడ్వైజర్ లాగా దాని తర్వాత ఆయన స్టార్ట్ చేయాలి అక్కో ఆయనకి ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ యాజ్ అన్ అడ్వైజర్ ఈ షుడ్ స్టార్ట్ అయ్యింది ఆయన ఈయన దగ్గరకు ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వర దగ్గరికి ఆయన కూడా తమ్మిలీనే అయితే ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వరన్ తో మాట్లాడేటప్పుడు ఇట్లా స్టార్ట్ చేయవాలనుకుంటాను ఐ వాంట్ సమ్ అను పర్సన్ హూ కెన్ సపోర్ట్ మీ అను అది కోయిన్ సైడింగ్ అన్నట్టు ఇంకా అదే టైంకి నేను దాని తర్వాత ఈవినింగ్ పోయినాక పోతే అపో హాస్పిటల్ పోతావా అన్నాడు పోతాను సార్ అన్న పోయి అటెండ్ గారు ఇంటర్వ్యూ మార్నింగ్ అంటే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ మాట్లాడుతుంటే ఆ ఏ వి ప్రొఫెసర్ అని మాట్లాడుతుంటే ఆయనకి నా మీద ఎడ్ నమ్మకం వస్తలేదు ఎందుకంటే అప్పుడు నేను చాలా సన్నగా ఉండేటట్లా మేనేజ్ చేస్తాడు వీడు లెక్చర్ అన్నీ ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఆయనకు మాట్లాడ అన్ని అయింది డెమో ఇచ్చిన డెమో బాగా జరిగింది ఆయనకి ఏమనిపించిందో సరే ఆర్డర్ ఇచ్చిండు లెక్చరర్ జాబ్ ఇచ్చిండు దాని తర్వాత ఓ పెద్ద తల్లినొప్పులు దాని తర్వాత ఎగ్జాక్ట్లీ ఇంకా మిడ్ నైన్టీ ఫైవ్ మార్చ్ థర్టీ కి కాలేజ్ ఆఫ్ సోషల్ వచ్చిన ఏప్రిల్ ఫస్ట్ జాయిన్ అయినా దాని సంవత్సరం అంతా స్ట్రగలింగ్ ఎందుకంటే అది కొత్త కోర్సు కదా ఆ కొత్త కోర్సు ఫస్ట్ టైం మనకి ఏమీ లేదు నాకు కూడా అంత నాలెడ్జ్ లేదు ఎట్లా స్టార్ట్ చేయాలని కానీ ఏదో ప్రయాస పడి ఏదో తయారు చేసి డాక్యుమెంట్స్ సిలబస్ కాపీలు టూ ఎంట్రెన్స్ ఎగ్జామ్స్ కండక్ట్ చేసి కదా అప్పర్కి ఇంకా అఫిలేషన్ లేదు ఉస్మాన్ ఇంటికి కోర్టు కేసులు కోర్టు కేసు పెట్టి అక్కడ ఇక్కడ హైకోర్టు కి హైకోర్టు అపోటీ మీద కేసు వచ్చింది మాకు అఫిలేషన్ ఇస్తాను పోయి ఆడ రాయంత్రము రెండు గంటలకు వాడు పిలుస్తాడు అంటే పోయి కూర్చున్నట్టు అది రాడు ఆ పరిస్థితి గంటలు గంటలు ఆ రోజు కోట రూపాయ చాలా భయంకరమైన జీవితం అది దాని తర్వాత ఇంకా ఇట్లా కష్టం పడుతుంటే ఇంకా ఇంకా నేను చాలా మనం కష్టపడకపోతే ఫలితం రాదు అనేది నేను నేర్చుకున్నాను ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే కష్టపడుతున్నాను మోర్ దే అవర్స్ కష్టపడతాను రోజు కూడా ఏదో గొప్పగా ఆ రోజున కష్టపడుతున్నా ఈ రోజున అట్లే కష్టపడుతున్నాడు ఆ రోజు నేను ఫైవ్ సిక్స్ అవర్స్ ముందు ఈ రోజు కూడా ఫైవ్ సిక్స్ అవర్స్ ఎంత ముందు సరే అందరిలా కూడా కాదు ఇప్పుడు అందరికంటే ఇల్లు ఉద్యోగం తప్ప ఏం కదా చాలా మందికి మనకు అట్లా కాదు కదా ఇల్లు ఉద్యోగానికి మధ్యలో ఇల్లుకి ముందు ఉద్యోగానికి ముందు ఇంకెన్నో ఉన్నాయి మన పాటలు సేవ జీవితము రకరకాల ప్రాంతాల్లో పోతుంటాము కుటుంబాలు గెలుస్తా ఉంటాయి ప్రార్థనలు చేస్తా ఉంటాము చర్చలు గెలుస్తూ ఉంటాయి ఓటర్లు గెలుస్తా ఉంటారు అన్ని అడ్జస్ట్ చేసుకోవాలా పోవాలా అన్ని పట్లు చేయాలి మనం తప్పదు అప్పుడే కనిపిస్తుంది దేవుని సేవకులు దేవుని బిడ్డలు కూడా అతన్ని కష్టపడింది కదా రోజల్లో ఒకటి ఏంటంటే మనకి ఒక సెక్యులర్ జాబ్ ఉంది మనకి లేదు అంతే తేడా మనం సెక్యులర్ జాబ్ ఉండి కష్టపడుతున్నాము వాళ్ళు సెక్యులర్ జాబ్ లేకుండా కష్టపడుతున్నారు కానీ దేవుళ్ళు కష్టపడినరు క్రిస్టియన్స్ దేవుళ్ళు కష్టపడతలేదు నేను చెప్తున్నది నేను నేర్చుకున్నది అది వాళ్ళు వాళ్ళ కుటుంబంలో కష్టపడుతున్నారు వాళ్ళ కుటుంబీకుల కొరకు కష్టపడుతున్నారు వాళ్ళ స్నేహితుల కొరకు కష్టపడుతున్నారు బంధువుల కొరకు కష్టపడుతున్నారు కానీ ఏసు ప్రభు కొరకు కష్టపడతలేదు క్రిస్టియన్స్ అందుకే వాళ్ళకి శ్రమ ప్రభుని ప్రకటించకపోతే శ్రమ అని చెప్పాడు కదా పావులు నేను క్రీస్తుని ప్రకటించకపోతే నాకు శ్రమ అన్నాడు వాళ్ళు క్రిస్టియన్స్ శ్రమ ఉండదా వాళ్ళు ప్రకటిస్తలేదు పాస్టర్ ఒకడే మళ్ళీ సంఘ సభ్యులు ప్రకటించారా ప్రకటించారు కాబట్టి వాళ్ళకి శ్రమంత్రమ అనుభవిస్తారన్న విషయాన్ని మనం ఇక్కడ అర్థం తీసుకుంటున్నాం అందుకని చివరిగా ఒక వాక్యాన్ని ఊహిస్తారు అప్పుడు ఏం జరిగింది చివరి నేను ఒక ప్రొఫెసర్ కి ఎంటర్చిన కెనడాలో ఉన్నాడా లేరు ఆ ప్రొఫెసర్ నాకు ఒప్పుడు హెల్ప్ చేస్తారు బిహెచ్డి లో డాక్టర్ లాల్దాస్ హెల్ప్ చేయలేదు ప్రొఫెసర్ ఈజీ పర్మిషన్ హెల్ప్ చేస్తలేడు ఎవ్వరు ఒకడు పలాని వ్యక్తి ఉండడు వందర పై కూర్చుందామంటే నాకు ఎవరు దొరకలేదు మళ్ళీ నాకు ఎవరు హెల్ప్ చేయాలా నేను ఐసిఎస్ఆర్ లైబ్రరీ పోయి కూర్చొని పొందిన ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు అన్ని జర్నల్స్ చదివేశించి అన్ని ఎన్ని పుస్తకాలు ఎన్ని స్క్రీన్లింగ్ ప్యాడ్లు రాసినారు ఆ రోజులలో ఇప్పటికి కూడా చాలా స్క్రీన్ ప్యాడ్స్ నేను అది ఆ రోజులలో రాసినాయి ఆర్టికల్స్ ఆఫర్ నేమ్స్ వాళ్ళ ఫైలింగ్స్ అట్లా లేకర్త్ అనే వాటి ఒక ఆర్టికల్ దొరికింది పర్సీవ్డ్ ఇనిక్విటీ ఆఫ్ సిస్టమ్స్ అనే ఆర్టికల్ పేరు చూడు నైన్టీ లో నైన్టీ లో నేను జర్నల్ చదివిన ఆర్టికల్ నాకు ఈరోజు కూడా మైండ్ లో ఉంది రివ్యూ ఆఫ్ లిటరేచర్ చేస్తే అది ఎఫెక్ట్ ఉంటుంది రీసెర్చ్ లో నైన్టీ లో నేను ఆర్టికల్ పర్సీవ్డ్ ఇనిక్విటీ ఆఫ్ సిస్టమ్స్ లేకర్త్ హ్యూమన్ రిలేషన్స్ అనే జర్నల్ పబ్లిష్ అయితే ఆ ఆర్టికల్ తీసుకొని చదివిన ఇంకా నాకు అక్కడి నుంచి క్లూ వచ్చింది ఎట్లా చేయాలి రీసెర్చ్ వర్క్ ఆ ప్రొసెక్ట్ నేను రాసిన ఆర్టికల్ లెటర్ ఆ ఈమెయిల్స్ ఇంటనే లేదు కదా నెల తర్వాత రిప్లై వస్తుంది రెండు నెలలకు రిప్లై ఇస్తారు ప్రొఫెసర్స్ ఆ పోస్ట్ కూడా అంతే రెండు మూడు వరలు పడుతుంది పోస్ట్ రావ్ అట్లా ఆ ప్రొఫెసర్ నాకు ఐడియా ఇచ్చినాక అప్పుడు నాకు వెలిగింది రీసెర్చ్ ఎట్లా చేయాలి ఆ మెయిన్ వాల్యూ ప్రొఫెసర్ ఈజీ పరమేశ్వర ఇంకా రెగ్యులర్ గా పోవడం జరుగుతుంది కాబట్టి ఆ వన్ ఇయర్ లో ఆయన ఏం చేసాడు ఆయన నెలకొచ్చే టీసీస్ ఒక ఒక్క తీసీస్తో ఇచ్చింటా ఏర్సిటీ ఆ టీసీస్ చదివాక అప్పుడు నాకు ఐడియా వచ్చింది రీసెర్చ్ అంటే ఇట్లా చేస్తారు ఎందుకంటే నాకు ముందు ఒకటి చేయలేదు సోషల్ వర్క్ లో నేను ఫస్ట్ పిహెచ్డి సోషల్ వర్క్ లో కాబట్టి నాకు టీసీస్ అంటే ఎట్లుండో తెలియదు సోషల్ వర్క్ లో ఎట్లుండదో తెలియదు ఏమీ తెలియనప్పుడు ఎట్లా చేయగలరు ఇప్పుడు మీరంతా ఫార్చునేట్ ఒక ఇరవై ముప్పై తీసులు ఉన్నాయి వారానికి ఒక తీసి చదివిన మీకు పర్ఫెక్ట్ ఐడియా వచ్చేస్తుంది మళ్ళీ నాకు లేవ తీసేసి ద్వెస్ వర్క్ లో సో ఆ తీసేసి తీసుకపోయి ఆయన ఓన్లీ టూ డేస్ ఆయన గివ్ అన్నాడు ఆ టూ డేస్ లో దాన్ని తీసుకొని కొన్ని చాప్టర్స్ రిజరాక్స్ చేసుకుని అప్పుడు నాకు ఐడియా వచ్చింది అక్కడ క్వశ్చన్ ఇయర్స్ తయారు చేసి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళతో నేను కొన్ని ఇది చేసి ఫటాఫర్ ఒక వెయ్యి క్వశ్చన్ ఇయర్స్ నాకు వచ్చినాయి వన్ నైన్టీ రిటర్న్ తీస్తే దాని తర్వాత ఒకరోజు మధ్యాహ్నం బ్రహ్మణా పోయి కూర్చున్నా కూర్చున్నాను ఏమే ఆయన మాట్లాడుతుంటే ఏం మాట్లాడాడు ఓన్లీ ఆయన పాజిటివ్ మాట్లాడతాడు ఐడియా సబ్జెక్ట్ టాపిక్ లో ఏమో అట్లీస్ట్ నా స్కాలర్స్ నేను ఎన్నెన్నో టాపిక్ గురించి మాట్లాడతాం కానీ ఆయన తెలియకపోతే ఏముంటుంది ఆయన తెలియబోయినప్పుడు అన్ని ఏమేమో హై లెవెల్ టాక్స్ ఉంటాయి ఇంటెలెక్చువల్లీ వెరీ హై ఉండే డే అని ఫిలాసఫికల్ ఉండేది అన్ని సరే మనకి కొంత బిబ్లికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి ఆ ఫిలాసఫీస్ ఊరికే అర్థమైపోయాడు అండ్ దాని తర్వాత ఆ ఫిలాసఫీ ప్రభుకి వ్యతిరేకమని నాకు తెలుసుకుంటుంటాయి సున్నాయాసంగా తెలుసుకుంటాయి సరే ఆయన గొప్ప వ్యక్తి కానీ అది మన ఫెయిత్కి విరుద్ధంగా ఉండే ఫిలాసఫీస్ కాబట్టి సునాయాసంగా అర్థం చేసుకుని దాన్ని ధృవీకరించమని కొంచెం ప్రయత్నించమని ప్రభు చెప్పడానికి నేను చేసిన నేను చేయలేదని చెప్తున్నాను నేను చేసిన ప్రభు గురించి ప్రకటించాలనుకుంటారు చూపించాలి కానీ దాని తర్వాత ఏం జరిగింది ఐ వాంట్ యూ టు కంటెంట్ స్పేస్ అన్నాడు మొత్తం కంటెంట్ స్పేస్ తయారు చేసుకపోయినా చూసాడు చూసి అందులో కరెక్షన్ స్టార్ట్ డ్రాఫ్టింగ్ ఎవరు తీస్తారా అంతే టూ మంత్స్ పట్టిందాకే డ్రాఫ్టింగ్ పేసెస్ మంత్స్ తీసుకోకపోయినా ఒక రోజు మధ్యాహ్నం పూట అండ్ దానికి ఎప్పుడు పోయినా నేను ఆపిల్ పండ్లు పైనాపిల్ గ్రేవ్స్ ఇట్లాంటివి తీసుకుపోయేవాడిని తగ్గిన స్కాలర్స్ అంతా బిస్కీ రమ్ ఇట్లాంటి తీసుకుంటే వాళ్ళు సిగరెట్ బాక్స్ తీసుకెళ్తారు దానికి బలైనంత ఉంటే కానీ నేను మనకు ఎప్పుడు ఫ్రూట్స్ ఇవే తీసుకెళ్లేవాడిని పేస్ట్రీస్ తీసుకెళ్ళేవాడిని తర్వాత సాయంత్రం పడి ఇడ్లీ తీసుకెళ్ళమనేవాడు అట్లా అది చూసినాక మొత్తం తెలియదు చాప్టర్స్ ఒక్క పెన్ను మూక్క పెట్టలేదు కరెక్షన్ ఒక్క పెన్ను మార్కింగ్ చేయలేదు కరెక్షన్ కొ డైలాగ్ చెప్పింది వాట్ ఆ స్కాలర్లీ రిటర్న్ అన్నాడు అంతే నౌ గో హెడ్ ప్రింట్ ఇట్ అవు సైన్ అన్నాడు నాకు అనుమానం ఈయన గుర్తు ఎక్కిట్లా అనేసి ఓకే అన్నాడు మళ్ళీ మన గొప్పతనం మనకు తెలుసు ఎవడు ఎవడు ఐడియాస్ లేకుండా ఎవడు సుపర్విజన్ లేకుండా దాంతటి నేను చేసుకుంటే నాకు అనుమానం ఉంటది కదా ఇవ్వాలి నా సార్ ఇంగ్లీష్ ప్రొఫెసర్ కి అంటే they don't deserve it they don't deserve to read your thesis i'm telling you go ahead and print it at apadinet or manotra university labas ka mil gel bhai ami chupich na chupista two days la potham karis techi francis inda na ke mistakes dur kale taaki a problem anpichane thesis la the grammar atta padana na go ahead and print it at station print thesis na apde em jarigind sir naaku doctor la kartham gaani health problem odochhesa టీసీస్ సఫీషన్ దశలో వస్తాయి అది సాధారణంగా టీసీస్ పిహెచ్డి స్కాలర్స్ ఫ్యాగ్ ఎండ్ లో అందరికి వస్తాయి అది ఏం ప్రాబ్లం అంటే ఇది మొత్తం ముసుకొపోయింది గొంతు కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి ఎందుకంటే నిద్ర లేదు కదా విపరీతంగా వర్క్ చేస్తాను కదా ఇది విగ్రానికి వస్తలేదు నొప్పి కళ్ళన్నీ ఎర్రగా అయిపోయినాయి నేను అనుకోండి కాదు ఇట్లున్నా గానీ పర్లేదు నేను కంప్లీట్ చేయాలి అనేసి పోయి ప్రింట్స్ తీసుకుని చాలా మంది హెల్ప్ చేసారు నాకు తీసీస్ టైమ్ లో మా అన్న అప్పుడే ప్రింటర్ గా ఉన్నాడు కొత్త ప్రింటర్ లేజర్ ప్రింటర్ మా ఆఫీస్ లో ప్రింటర్ మీద పోయి ప్రింట్ చేసుకున్నాడు మా ప్రింటర్ మీద తీసేసి ప్రింట్ చేసిన ఫస్ట్ కాపీ దాని తర్వాత అప్పుడే మా ఆఫీస్ లో మోడీ జిరాక్స్ కొత్త మెషిన్ కొన్నారు అప్పుడు పేపర్స్ కొనుక్కొని పోయి మోడీ జిరాక్స్ నేనే ఇనాగ్రేట్ చేసిన దాన్ని జిరాక్స్ కాపీస్ చేయడం దాని తర్వాత పోయి అక్కడ అడిక్ట్మెంట్ లో ఒక బైనింగ్ షాప్ ఉండేది మా అన్నస్తే వాడు బైండ్ చేసి బయట పర్మిషన్ సార్ దగ్గర పోయి సిగ్నేచర్ తీసుకున్నాను తీసుకొని థర్టీ ఫస్ట్ నైన్టీ డిసెంబర్ సబ్మిట్ మార్నింగ్ నైన్టీ సిక్స్ లోపలి సబ్మిట్ చేయాలని అంతే అంతే వన్ వీక్ లో మా ఫాదర్ దాన్ని మొత్తం చదివింది ఆయనకి ఏమనిపించిందో మా టైం లో మాకు అవకాశాలు లేకుండా మూడింటి మేము కూడా చేసిన అంటే ఆయనకి ఎంత ఉంది వాళ్ళ తన కొడుకు ఇట్లాంటి వరకు చేసి ఆయన తృప్తనట్టు అది ఫిబ్రవరి ఎయిత్ మా ఫాదర్ రిచ్ ప్లేసెస్ చూడ కర్నూలు ఆడొక చర్చిలో టఫ్ టైమ్ నాకు ఈ రోజు కూడా టఫ్ టైమ్స్ బయట కనిపించను కానీ భయంకరమైన టఫ్ టైమ్స్ ఇవన్నీ ఒక ఒక ఫిజికల్ లేయర్ లో టఫ్ టైమ్స్ ఏ కానీ నా స్పిరిచువల్ లేయర్ టఫ్ టైమ్స్ మీకు అర్థం కావని చెప్తే రాత్రిలో కూడా నా నా మీద నాతో ఇప్పటికి కూడా భయంకరంగా కొట్లాడతాయి గుప్పలు గుప్పలు వచ్చి పడతాయి నా మీద అవి చెప్తే ఇక్కడ పిచ్చి చెప్తుండేమో కల్పించి చెప్తుండేమో అనుకుంటారు అంటే ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది నేను చెప్పాడు ఆటంకాలు స్పిరిచువల్ లేయర్ లో కూడా నాకు చాలా ఆటంకాలు ఫిజికల్ లేయర్ లో కూడా చాలా ఆటంకాలు కుటుంబ ఫ్యామిలీ లెవెల్లో ఆటంకాలు వర్క్ ప్లేస్ ఆటంకాలు అన్ని ఉంటే ఆటంకాలు ఆయన కానీ నేనేమన్నా దుఃఖపడుతూ ఏడ్చుకుంటూ మిలిపోతాయి ఒకటే ఏంటంటే నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు ఆ వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి కదా నాలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవానికి గొప్పవాడు ఈ లోక ఉన్న వారికి కాబట్టి నా ప్ర నాలో ఏ స్ట్రాంగ్ ఉన్నాడు నేను ఎందుకు భయపడాల సాయితానం చేస్తుంది మన సేఫ్ ఒకటి చంపడానికి ప్రయత్నిస్తా ఉండే ఎన్నో సార్లు యాక్సిడెంట్స్ చేస్తాడు అయినా కానీ దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు మనం అటు ఈ వాక్యాలు నేర్చుకున్నాం ఈ రోజు దానికి తగినట్టు జీవించాలే రోగరాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం దానికి ముందు సామెతల గ్రంథం ఇరవై అధ్యాయము ఎందుకంటే ఇవన్నీ మళ్ళీ మనం ఎప్పుడు చూడడం ఇటువంటి సామెతల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం ఇరవై తొమ్మిది చూడండి నీ జీవితం ఎట్టుండాల చివరికి చూడండి ఆయన చెప్తున్నాడు చూడండి నువ్వు నీ పనిలో నిపుణత గలవాడి అయితే నిన్ను ఏం చేస్తారంటే దేవుడు రాజుల ఎదుట నిన్ను నిలబెడతాడు రాజులు నీ మాట వింటర్ నిపుణత ఉంటే నా జీతం నెరవేరింది చెప్తాను ఈ రోజు కూడా పెద్ద పెద్దోళ్ళు వైస్ ప్రెసిడెంట్లు చైర్మన్లు వాళ్ళు వింటారు నేనేమి అతిశయిస్తలే ఈ వాక్యం నా జీతం నెరవేరుతుంది ఈ జీతం నెరవేరుతుందా ఇది జీవం వాక్యం ఇందులో ఇది ఖచ్చితంగా నెరవేరాలా ప్రభా ఈ వాక్యం నా జీతం నెరవేర్చ ప్రభా అని ఈ రోజు ప్రార్థన చేసి మర్చిపోతామా మర్చిపోవడానికి వెళ్లేదు ఇవన్నీ ప్రాక్టీస్ చేయాలా అంత ఈజీగా ఉంది కదా ఇప్పుడు నాకు ఈ దశకు వచ్చింది అంటే థర్టీ ఇయర్స్ స్ట్రగ్లింగ్ ఉంటాయి నా థర్టీ ఇయర్ స్ట్రగ్లింగ్ ఉంటాయి చూడండి లాస్ట్ వాక్యాలు రోమిల రాష్ట్ర పత్రిక పన్నెండవ అధ్యాయం మన ఏం చేసిన గానీ పన్నెండవ వర్షంలో చూడండి నిరీక్షణ గలవారై సంతోషించచ్చు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉండండి కాబట్టి మనం ఏం చేస్తున్నా గాని నిరసన కలిగి శ్రమ ఎందు ఓర్పు కలిగి ఉంటాయి శ్రమలు ఉంటాయి ఓర్పు ఉండాలా ఎందుకంటే నువ్వు శ్రమలో ఉన్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టలేదు ఆ విషయంలో జ్ఞాపకం చేసుకోవాలా ఆయన ఖచ్చితంగా మనతో పాటు కానీ నువ్వు శ్రమ ఎందుకు ఉండాలా చెప్పు నువ్వు శ్రమ పడకపోతే ఆయన ఎందుకుంటాడు ఇంత పాటు అవసరం కదా నీకు శ్రమ లేకుంటే అవసరం లేదండి కాబట్టి సంతోషానికి దూరం ఉండాలి మనం ఈ లోకంలో చూడండి బైబుల్లో సంతోషం అనేది లేదు ఆనందమే ఉంది ఇలాంటి సంతోషం లేదు ఆనందం ఎక్కడుంది ప్రభునంద్ ఉంది కాబట్టి ఈ లోకస్తులు సంతోషిస్తారు మనం సంతోషించం దేని విషయంలో కూడా ఈ లోకంలో ఎంత మాయమే ఇవన్నీ మాయం కావాల్సిందే నీ జీవితంలో మనం కేవలం ప్రభునందే ఆనందిస్తాం ఎల్లప్పుడూ అది సీక్రెట్ కాబట్టి సంతోషం కి కాకుండా ఈ లోకంలో దానికి వ్యసనం కాకుండా వాక్యాలను జాగ్రత్తగా పరిశీలించి నీ మరణం మోసుకో నీ నీ స్వహస్థలతో రాయస్పడడం నేర్చుకో నీ భారం ఆయన నమ్మదైన వాడు ఖచ్చితంగా నీకు ఘన విజయం అనుగ్రహిస్తాడు నువ్వు చేయ ప్రతి పనిలో నీకు ఘన అదే కదా మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగిందా నువ్వు ప్రార్థన చేస్తే ఎక్కడ నీ ప్రార్థన కావద్దు కొ ఎంత వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాల పొందేంత వరకు ప్రార్థన చేస్తానల్లా నాకు మీకు జ్ఞాపకం పొద్దుంది నాకు తెలుసుఐ బ్యాక్గ్రౌండ్ హోలీ స్పిరిట్ గురించి ఇవన్నీ ఏం తెలియవు ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ టీచింగ్స్ ఉండవు కానీ నాకు తెలిసినప్పుడు నేను ఏం చేశానంటే ఎక్కడెక్కడో పరిగెత్తండి నాకు కావాలి హోలీ స్పిరిట్ అది లేకుంటే వేస్ట్ జీవితం అర్థం చేసుకున్నాను ఎందుకంటే ఒకసారి ఒక ఒక వ్యక్తికి దయ్యం పడితే నేను పోయి ప్రార్థన చేస్తే దయ్యము ఆ అసలు ఏం చేస్తారు అది విడిచిపెడతలేదు నేను చిన్నప్పటి నుంచి విశ్వాసంలో ఉంటే ప్రార్థన చేస్తే ఎందుకు విడిచిపెట్టాను అప్పుడు నాకు వేరే వాళ్ళు వచ్చి దాన్ని ప్రార్థన చేస్తే అది వాళ్ళని అతన్ని విడిచిపెట్టి నాకు అప్పుడు రిలైజ్ అయినా వాన్ ఉంది ఏంది నాలో లేనిది ఏంది నేను కూడా ప్రార్థన చేస్తాను నేను కూడా రాష్ట్రం అవుతున్నాను దేవుడు నా జీవితాన్ని సమర్పించుకున్నాను వరుశంగా జీవిస్తున్నాడు వాక్యాన్ని ధ్యానిస్తున్నాను మళ్ళీ నేను ప్రార్థన చేసిన దయ్యం విడిచిపెట్టలేదు నేను కూడా చర్చ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన చిన్న పంచి పూర్వీకులు ప్రహిస్తాం మళ్ళీ నేను చేసినప్పుడు విడిచిపెట్టని దయ్యము వాళ్ళు చేస్తే ఎక్కడికి విడిచిపెట్టింది అక్కడి నుంచి నా ఆత్మీయ జీవితము మారి డైరెక్షన్ మారితే హోలీ స్పిరిట్ అభిషేకము మనకు అవసరం అది సిఎస్ఐ టీచింగ్స్ చెప్పరు మళ్ళా పాట లేదా పరిశుద్ధాత్మ నిత్యాత్మ అని ఒక పాట అది నాకరీక పాట అది పరిశుద్ధాత్మను జీవమాది పరిశుధాత్మని వేడుకోవాలని ఎప్పుడూ జరుగుతున్నామా నా పాట కానీ ఎప్పుడైనా వేడుకున్నామా పరిశుద్ధ బ్రవ్వా నీ యొక్క ఆత్మ నా కనిపించే ప్రవ్వా అన్న ప్రార్థన లేదు పరిశుధాత్మ లేకపోతే నీకు ఆదరణ ఉండదు పరిశుధాత్మ నీలో లేకపోతే నీకు ప్రభు ఆలోచనలు ఇవ్వడు ఆయన మీకు ఆలోచన ఇచ్చింది అనిపించాలంటే మనము ఈ ప్రార్థనలో పట్టుదలతో పర్షాతం పొందుకోవాలి నేను పరిగెత్తట్టు పబ్లిక్ మీటింగ్స్ ఉంటే అక్కడ పరిగెత్తటండి ఆ రోజులలో వర్షం పొందుకోలేదు అప్పుడు చివరికి ఏమైందంటే ఎస్పీజి చర్చ్ గ్రౌండ్స్ లో ఒక తమిళన్ త్రీ డేస్ పబ్లిక్ మీటింగ్స్ పెడితే అక్కడ పోయినదే ఆయన పేరు థామర్స్ తో ఏదో ఉంటే ఆయన పేరు జాపర్ బస్ లేదు చెన్నై నుంచి వచ్చిండలి ఆ రోజు నేను కూర్చున్న కుర్చీలో ఆ గ్రౌండ్ లో అల్ఫోర్ట్ ఎనకల గ్రౌండ్ లో కుర్చీలో కూర్చుని ఇంకా చివరికి అందరు ప్రార్థన చేయండి అంటే నేను నిలవడలేదు నేనేం చేసిన తెలుసా కుర్చీ ముందు మోకాల మీద ఉన్నా అందరి లవడి మోకాల మీద ఉంటే ముందు కుర్చి పట్టుకున్నా పట్టుకున్నది ప్రార్థన స్టార్ట్ చేస్తుండ్రు అఫ్ కూడా ఓలీస్ట్ నా మీద ఫస్ట్ టైం వచ్చింది వస్తే మొత్తం షేక్ అయిపోయింది ముందు కుర్చి కూడా అప్పుడే అనుకున్నాను అరే మన ప్రభువు ఇంత నిజమా ఇంతవరకు ఉత్త విన్నదే చదివిందే గాని ఆయన ఆత్మని ఆత్మ మన శరీరంలోనికి వచ్చినప్పుడు మన శరణం ఎట్లా కొట్టుకుంటుంది ఆ అనుభవం నాకు ఫస్ట్ టైం వచ్చింది ఆ రోజు నుంచి ఈరోజు ఈ రోజు కూడా నేను చేతులు ఎత్తు ప్రార్థన చేస్తే ఆత్మ దిగి వస్తుందా నేను గొప్పగేమో చెప్పుకుంటాను నేను ఏదో స్పెషల్ అనేసి ఆ అనుభవం నేను విడిచిపెట్టలేదు నైన్టీ టూ ఈ రోజు ఇప్పటికూడా ఆ విషయం ఆ పరిశుధాత్మ పొందుకోవడం వల్లనే నేను ఇవన్నీ వాక్యాలు ఇప్పుడు చెప్పగలుగుతున్నాను వాటిని జాగ్రత్తగా చూడగలుగుతున్నాను అర్థం చేయగలుగుతున్నాను లేకపోతే మెకానికల్ గా ఇంటెలెక్చువల్ గా చూస్తే అర్థమే కావు ఇంత చదువుకున్నామని కూడా అర్థం కావు కనెక్టివిటీ దొరకనే దొరకదు అనేవ్వాలి కాబట్టి అటువంటి పోలీస్ వీట్ అభిషేకం వరకు మనం కనీసం ఎప్పుడున్న ప్రార్థనలో తీవ్రత కలిగి ఉంటాం రవ్వా ఈ యొక్క పరిశుధాత్మ అనుగ్రహించు రవ్వా పరశాత్మ లేకుంటే నీ వాడు కారణ ఉంది వాకి బ్రౌమ రాష్ట్రపత్రిక ఏంటంటే నా పరిశుధాత్మ లేని వాడు నా వాడు కాడనుంది అంటే మన క్రిస్టియన్స్ కాదా వాళ్ళకి పరశురాత్మ లేదా ఉంటే ఎందుకు దానికి క్రియలు లేవు పరశుదాత్మ అంటే ఆత్మఫలాలు కదా ఆత్మఫలం ఎందుకు కనిపించే కొట్టుకుంటూ ఉంటారు ఈ రోజుల అంటే ఆత్మఫలం లేదు ఆత్మఫలం లేదంటే పరసాత్మ కాబట్టి పరశుదాత్మ చాలా అవసరం ఇప్పుడు ఈ కాలంలో ఎందుకంటే యుగం ముగించే టైంకి అంత్య దిన కింద ఆత్మని కుమ్మరిస్తున్నాడు రెండు వేల సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది అంతే దినం లో మన టైంలో ఎండ్ అవుతుంది కాబట్టి ఆ ఆసక్తిలో మనము ఈ యొక్క వాటి కలిగి ఈ రోజు నుంచి మనము పరశురాభగవన్ కనపెడతాం అన్నిటికంటే ఫస్ట్ పాయింట్ అది ఇంపార్టెంట్ మన లైఫ్ లో ఆయన ఆత్మని ఉచితంగా ఇస్తాడు అడుగు ప్రతి వారికి ఉచితంగానే ఆత్మ ఇస్తాడు కాబట్టి పరశురా పొందుకోవడానికి ప్రయాసపడదాం తీవ్రంగా ప్రార్థన చేస్తాం ఈ అది వచ్చేంత వరకు ఇంకా విడిచిపెట్టడం ఎక్కడ గుర్చున్న ఏం చేస్తున్నా ప్రభా నా యొక్క ఆత్మ గురించి ప్రభావ అన్న ప్రార్థనతో స్టార్ట్ అవ్వాలి ఇంకా మీద ఆయన ఆత్మ నిడు అప్పుడు ఎంత రియల్ మన ప్రభా అనిపిస్తుంది ఆయన దేవుడిని నువ్వు ధైర్యంగా నీకు తెలిసిపోతుంది ఆత్మ ని వీతికి నీ శరంలోకి పోయినప్పుడు నీ శరం కొట్టుకుంటుంటుంది గడగడ గడగడ కొట్టుకుంటుంది అప్పుడు నీకు తెలుస్తుంది అవును రియల్ గా ఎక్స్పీరియన్స్ ఏదో నేను పుస్తకంలో చదివి ఏదో చర్చల పాసరితో విని పొందింది కాదు ఇది రుచి చూసి తెలుసుకోండి నేను ప్రభుని కొత్తగా వాక్యం చదివి వినింది కాదు ఆయన నేను వాక్య రూపాన్ని రుచి ఆయన ఆత్మ అభిషేకం వల్ల కూడా నేను రుచి అటువంటి అనుభవంలోనికి మనం పోవాలా చూడండి అన్ని పొందినామని ప్రార్థించమని మనం ప్రార్థించాం ఇక్కడ కాబట్టి ఏమవుతుంది అనేది అనుమానించద్దు ఇక విదట అనుమానమే మిమ్మల్ని దుఃఖంలో రుచి కాబట్టి అనుమానించ కండాని ఆయన జీవం గల దేవుడు ఆయన నమ్మదగినవాడు అన్ని పొందినని ప్రార్థించామే మీకు ఏమవసరమో ముందుగా తెలుస్తున్నాడు అందుకే ఆయన నీతిని ఆయన రాజాన్ని ముందుకు వెతుకు అన్నాడు కాబట్టి ఆయన నీతిని రాజాన్ని వెతుకుందాం తగ్గని అర్ణిస్తాడు తగిన సమయంలో అటువంటి విశ్వాసంలో మనం నడిపించడానికి ప్రార్థిస్తాం చేస్తాడు సత్యాలను నేను అవలంబించి పాటించు ప్రసంగించి శీర్షమైన వాద్యను చదివి పరిశీలించి అర్థం చేసుకునే మాటగా కొనసాగించి మాట్లాంటి వారికి కావాల్సిన తీర్చాన్ని సూచిస్తున్నా విశ్వాసంగా చేసినటువంటి సేవ విషయంలో మాట్లాడి సహాయం చేయగలి బలమైనటువంటి వాక్యం వ్యక్తి బట్టి సకల జీవులకు అనేతులకు చెప్పుకున్నటువంటి సంపూర్ణ ఆరోగ్యంలో బట్టి బట్టి ప్రతిదీ సహాయం చేస్తారు సందీ కుటుంబేసి పట్టింద కుటుంబంలో ఆశీర్వదించి ఎల్లప్పుడూ వార్త ఉండి నడిపించుకోవాలి తీర్చిదిద్ది మాట్లాడి మీరు చేస్తున్న ప్రతి ఉపకరణం బట్టి మేడం ఆశీర్వట్టి చలిచి ఏ సిద్ధిస్తున్నామో ప్రార్థించి వివరించి